అసలు ఏం జరిగిందంటే యాభై ఒకట అధ్యాయం ఐఏఎస్ గుండె లోతుల్లోంచి రెండు కొంతమంది చీఫ్ సెక్రటరీలు వాళ్ల పదవీ కాలం పూర్తి కాక అకస్మాత్తుగా ప్రాధాన్యత లేని పోస్టులకి బదిలీ కాబడుతుంటారు చీఫ్ సెక్రటరీగా పనిచేసిన రామకృష్ణ అనుభవం అదే ఆయన తర్వాత కొంతకాలం సాఫీగా నడిచినా మళ్లీ ఆనందరావు దగ్గరకు వచ్చేసరికి పరిస్థితులు వికరించి ఆయన కూడా అర్ధాంతరంగా సెలవు పెట్టేశారు ఆయన్ని అంతగా ప్రాధాన్యత లేని పోస్టులో ప్రభుత్వం నియమించింది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో చేరిన ప్రతి వ్యక్తి ముప్పై ముప్పై ఐదేళ్ల సర్వీస్ గడిచాక ఏదో ఒక రోజు చీఫ్ సెక్రటరీ అవుతాను కదా అనుకుంటాడు కానీ ఆ హోదాకి చేరుకున్నాక చీఫ్ సెక్రటరీగా నియమింపబడే అవకాశం అదృష్టం మాత్రం అందరికీ రావడం లేదు సీనియారిటీ ప్రకారం నియమించి తీరాలన్న నిబంధన ఏమీ లేకపోవడంతో ఎవరిని చీఫ్ సెక్రటరీగా నియమించాలి అన్నది ముఖ్యమంత్రి ఇష్టం ఒక్కో ముఖ్యమంత్రి విధానం ఒక్కో రకంగా ఉంటుంది ఒకరి సీనియారిటీని గౌరవిస్తామంటారు మరొకరు సామర్థ్యాన్ని గౌరవిస్తామంటారు పైకి ఎవరు ఎలా చెప్పినా ప్రతి ముఖ్యమంత్రి తన ప్రభుత్వ ప్రతిష్టని ఎనుముడింపజేయగల కాపాడగల అధికారి చీఫ్ సెక్రటరీగా రావాలని కోరుకుంటారు ప్రభుత్వ ప్రతిష్టని కాపాడటం అన్న అర్థం చాలా లోతైంది నిజానికి ఒకప్పుడు చీఫ్ సెక్రటరీ పోస్ట్కి పరిపాలనలో చాలా ప్రాధాన్యత ఉండేది ప్రజాస్వామ్య వ్యవస్థలో మంత్రి అనేది విధాన నిర్ణయాలు తీసుకునే వేదిక దీనికి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రాష్ట్రానికి మంచిది అనుకునే విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం పథకాలు రచించడం మంత్రిమండలి బాధ్యత దీన్ని అమలు చేసే యంత్రాంగాన్ని నడిపే వ్యవస్థకి ప్రధాన సారథి చీఫ్ సెక్రటరీ స్వాతంత్ర్యం వచ్చాక పంతొమ్మిది వందల మధ్యలో రెవెన్యూ బోర్డు రద్దు అయ్యే వరకు ఇదే విధానం నడిచింది రాష్ట్రానికి వివిధ మార్గాల్లో వచ్చే రెవెన్యూని తిరిగేలా చూసే బాధ్యత ఈ బోర్డు సభ్యులవే ఒక్కో సభ్యుడు రెవెన్యూ తెచ్చే ఒక్కొక్క శాఖకి కమిషనర్గా ఉండేవారు చాలా సందర్భాల్లో వీళ్ళు కార్యదర్శి సీనియర్ అయి ఉండేవారు ఈ బోర్డు ఉన్నంతవరకు రాష్ట్రంలో ఐఏఎస్ సర్వీసులు ఒక పద్ధతిగా సాగేవి ప్రతి సభ్యుడు ప్రతి జిల్లా కలెక్టర్ పనితీరు మీద రిపోర్ట్లు రాసేవాళ్ళు బోర్డు మొత్తం సంతృప్తి చెందితేనే ఆ జిల్లా కలెక్టర్గా బాగా పనిచేసినట్లు లెక్క అందుకే బోర్డు మెంబర్ జిల్లాకి వస్తున్నారంటే కలెక్టర్లు అప్పటి జిల్లా రెవెన్యూ అధికారులు ఇప్పటి జాయింట్ కలెక్టర్లు విపరీతమైన శ్రద్ధతో లక్ష్యాల సాధన మీద దృష్టి కేంద్రీకరించేవాళ్ళు మంత్రికి భయపడినా పడకపోయినా రెవెన్యూ బోర్డు మెంబర్కి కలెక్టర్లు సబ్ కలెక్టర్లు భయపడేవాళ్ళు అందుకే జిల్లాలో రెవెన్యూ వసూళ్లు రికార్డుల నిర్వహణ పర్యవేక్షించే జమాబందీలు ఇన్స్పెక్షన్లు ఒక క్రమ పద్ధతిలో జరిగేవి బ్రిటిష్ కాలంలో జిల్లాకి కలెక్టర్ అంటే రెవెన్యూ కలెక్టర్ శాంతి భద్రతల నిర్వహణాధికారి మాత్రమే తదనంతరం పూర్వ ప్రధాన కార్యదర్శి ఎంటీ రాజు రూపొందించిన సమీకృత పాలనా విధానం ప్రకారం జిల్లాలో అన్ని అభివృద్ధి కార్యక్రమాల అమలుకి జిల్లా కలెక్టర్లని బాధ్యులను చేయడం జరిగింది దీంతో ప్రభుత్వానికి జిల్లాల్లో అభివృద్ధి పనులను పర్యవేక్షించడం సులభమైంది దీన్ని మరింత పటిష్టం చేసింది రెవెన్యూ బోర్డు వ్యవస్థ పనిచేయాలన్న తపన పనిచేసే తత్వం ఉన్న ఐఏఎస్ అధికారుల సామర్థ్యాన్ని మరింత వాడిగా తీర్చిదిద్దడంలో రెవెన్యూ బోర్డు వ్యవస్థ బాగా దోహదపడుతుండేది అలాంటి నేపథ్యంలో ఎదిగిన కొందరు ఐఏఎస్ అధికారుల్లో అమెరికాలో మన దేశ రాయబారిగా పనిచేసిన అబీద్ హుస్సేన్ కేంద్ర ప్రభుత్వంలో కేబినెట్ సెక్రటరీలుగా పనిచేసిన కృష్ణస్వామిరావు సాహెబ్ టిఆర్ ప్రసాద్ ప్రధానమంత్రి కార్యాలయంలో కార్యదర్శులుగా పనిచేసిన రాజామణి కేఆర్ వేణుగోపాల్ యుగంధర్ ప్రపంచ వాణిజ్య సంస్థలో భారత ప్రతినిధిగా పనిచేసిన ఎస్ నారాయణన్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్లు వై వేణుగోపాల్ రెడ్డి దువ్వూరు సుబ్బారావు వంటి వాళ్లు ఉన్నారు జిల్లాల్లో పనిచేసినప్పుడు అక్కడ ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఉదాహరణకి పశ్చిమ గోదావరి జిల్లా రైతులు ఇప్పటికీ నలభై ఏళ్ల క్రితం పనిచేసిన కలెక్టర్ కె సుబ్రహ్మణ్యాన్ని స్మరిస్తూనే ఉంటారు అలాగే పేద ప్రజల పక్షపాతిగా ఎస్ఆర్ శంకరన్ ప్రతిష్ట సుస్థిరమైంది ఎస్ఆర్ రామ్మూర్తి యుబి రాఘవేంద్ర రావు జిపిరావు వంటి ఐఏఎస్ అధికారులు కొందరు తాము పనిచేసిన ప్రతి చోట తమదంటూ ఒక చెరగని ముద్ర వేశారు ఇలాంటి వాళ్లు ఇంకా ఎందరో అలాగే కొంతమంది బద్దగ్రస్తులైన అధికారులు రెవెన్యూ బోర్డు ఉనికి వల్ల భయపడి శ్రద్ధగా పనిచేయడం అభ్యంతి ఎప్పుడైతే రెవెన్యూ బోర్డు వ్యవస్థ రద్దయిందో పరిస్థితులు మారుతూ వచ్చాయి ఐఏఎస్ అధికారుల పనితీరుపై రెవెన్యూ బోర్డు రాయవలసిన రిపోర్టులని ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు లేదా ప్రధాన కార్యదర్శి రాస్తూ వస్తున్నారు రెవెన్యూ బోర్డు ఉన్నప్పుడు భయభక్తులు తగ్గుతూ వచ్చాయి సరైన ఇన్స్పెక్షన్ ఉంటేనే కదా ఏ కలెక్టర్కైనా భయం ఉండాలి పంతొమ్మిది వందల ఎనభై ఒక తెలంగాణ జిల్లాలో ఒక కలెక్టర్ ఉండేవాడు జిల్లాలో పరీక్షలు జరుగుతున్నాయి పదవ తరగతివో ఏడవ తరగతివో పరీక్షలై ఆ పరీక్షలకు ఒక విద్యార్థి ముప్పై ఐదు ఆలస్యంగా వెళ్తే పరీక్ష హాల్లో ఇన్విజిలేటర్ అనుమతించలేదు ఆ విద్యార్థి తండ్రికి కలెక్టర్ గారి దగ్గర పరపతి బాగా ఉంది దాంతో కలెక్టర్ రంగ ప్రవేశం చేశారు ఆయన ఆదేశంతో జిల్లా విద్యాశాఖాధికారి స్వయంగా విద్యార్థిని తన జీపులో ఎక్కించుకుని అదే పరీక్ష హాలకు తీసుకెళ్లి నిబంధనలకి విరుద్ధంగా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ విద్యార్థిని అనుమతింపజేసాడు కొద్ది రోజులకే ఆ కలెక్టర్ని ప్రభుత్వం బదిలీ చేసింది ఇలాగే మరో ఐఏఎస్ ఆఫీసర్ పంతొమ్మిది వందల అనుకుంటాను చిత్తూరు జిల్లాలో సబ్ కలెక్టర్గా ఉండేవాడు అతను ఏదో క్యాంపు నుంచి తిరిగి వస్తూ ఒక రాత్రి వేళ దారిలో కనపడిన సోషల్ వెల్ఫేర్ హాస్టల్ మీద తనిఖీకి దిగాడు అతను దగ్గర భరించలేని మద్యం కంపు కొడుతోంది హాస్టల్ వార్డెన్ ఎక్కడా అని హుంకరించాడు పిల్లలు తెలీదు అన్నారు తాను తనిఖీకి వస్తే హాస్టల్ వార్డెన్ లేకుండా పోతాడా అనుకుంటూ వార్డెన్ గది తలుపులకు తాళం పగలగొట్టించి అక్కడ రికార్డులన్నీ తన వాహనంలో వేయించి కొట్టుకుపోయాడు మర్నాడు ఆ వార్డెన్కి సస్పెన్షన్ ఉత్తర్వులు తానే జారీ చేశాడు నిజానికి సాంఘిక సంక్షేమ శాఖకి చెందిన వార్డీని సస్పెండ్ చేసే అధికారం సబ్ కలెక్టర్కి ఉండదు రెండో రోజున ఇదంతా ఒక పత్రికలో వచ్చింది ఇలాంటి ముందస్తు కార్యక్రమం లేకుండా సబ్ కలెక్టర్ తనకి ఏమిటి అదైనా అంతరాత్రి వేళ తనకి ఏమిటి అయినా వార్డీని గది తాళం పగలగొట్టు రికార్డులు పట్టుకుపోవడం పైగా మర్నాడు తనకు లేని అధికారాన్ని ఉపయోగించి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయడం ఇదంతా అప్పట్లో సంక్షేమ శాఖకి రెవెన్యూ శాఖకి మధ్య వివాదాన్ని అఘాధాన్ని సృష్టించు ఇలాంటి సంఘటనలన్నింటికీ కారణం కొత్త తరం ఐఏఎస్ అధికారుల్లో తాము సర్వ స్వతంత్రులమనో సర్వశక్తిమంతులమనో భావం కలగటం ప్రభుత్వ వ్యవస్థలో తాము కేవలం ప్రజాసేవ కోసం నియోగించబడ్డ ఉద్యోగులు మాత్రమే ఆమె స్పృహ పంచటం ప్రభుత్వానికి గల క్రమశిక్షణాధికారాల పట్ల భయం క్షీణించటం విలువలు దిగజారటం ఇది ఎలా జరిగిందంటే రెవెన్యూ బోర్డు రద్దయ్యాక దానికి ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పడలేదు చీఫ్ సెక్రటరీకే అధికారాలు చాలా సంక్రమించాయి ప్రభుత్వ పదకాలు కార్యక్రమాలు పెరుగుతున్న కొద్దీ చీఫ్ సెక్రటరీకి పని ఒత్తిడి పెరిగిపోయింది నిజంగా జిల్లాలో తిరిగి ఇన్స్పెక్షన్ రిపోర్ట్లు రాసే తీరిక సమయం చీఫ్ సెక్రటరీకి లేకుండా దానికి తోడు చీఫ్ సెక్రటరీ అవడానికి కేవలం సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకునే రోజులు ఎంత సీనియారిటీ ఉన్న రాజకీయ వ్యవస్థతో రాజకీయ పాడటం అనే పనిలో సామర్థ్యం ఎక్కువగా ఉన్న ఐఏఎస్ అధికారిని చీఫ్ సెక్రటరీగా ఎంచుకునే పరిస్థితులు ఇచ్చాయి అలాంటి సామర్థ్యం ప్రదర్శించగలిగినంతకాలం చీఫ్ సెక్రటరీగా ఉంటారు రిటైర్ అయినా ఎక్స్టెన్షన్ తెచ్చుకుంటారు ఏ రోజు అలా చేయకపోతే ఆ రోజే రామకృష్ణ లాగా ఆనందరావు లాగా లూప్ లైన్లోకి వెళ్లిపోతారు ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని స్వప్రయోజనాల కోసం అధికారుల మీద పెత్తనం చెలాయించాలని చూసే రాజకీయ శక్తులు పుట్టుకొచ్చాయి ఈ పరిస్థితి ప్రోటోకాల్కి విరుద్ధంగా చీఫ్ సెక్రటరీకి సైతం తెలియకుండా మంత్రుల్ని ముఖ్యమంత్రిని మంచి చేసుకుని లబ్ధి పొందాలనుకునే అధికారులకు అవకాశం ఇస్తుంది క్రమంగా విలువలు కూడా మారిపోతూ వచ్చాయి అసలు విలువలకు అర్థాలే మారిపోతున్నాయి నేను ప్రధానమంత్రి పివీ నరసింహారావు గారి దగ్గర మీడియా సలహాదారుగా ఉండగా ఒకసారి పీవీ గారు గల్ఫ్ దేశాల పర్యటన చేశారు ఓమన్ దేశంలో పర్యటన ముగిసి తిరిగి వచ్చేటప్పుడు ఆ దేశపు రాజు మన ప్రధాని వెంట వెళ్ళిన అధికారులకు బహుమతులు ఇచ్చారు నాకు ఒక బాచ్య ఇచ్చారు అది చాలా ఖరీదైనది సర్వీసు నిబంధనల ప్రకారం విలువైన బహుమతుల్ని ఎక్కడన్నా ఎప్పుడన్నా తీసుకోవాల్సి వస్తే సదరు ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అధికారి ఎవరైనా సరే దాన్ని వెంటనే ప్రభుత్వానికి అధికారికంగా తెలియజేయాలి తనకి ఎవరా బహుమతి ఇచ్చారో ఏ సందర్భంలో ఇచ్చారో తెలుపుతూ తన ఉద్యోగంలోని విధి నిర్వహణకు ఆ బహుమతి ఇచ్చిన వ్యక్తికి ఎలాంటి సంబంధము లేదని కూడా రాతపూర్వకంగా ప్రకటించాలి ఒకవేళ ఆ బహుమతి తన అధికార హోదాన్ని బట్టి ఇతర రాష్ట్రంలోనూ దేశంలోనూ అక్కడి ప్రభుత్వము సంస్థలు ఇచ్చి ఆ బహుమతిని ప్రభుత్వానికి చెందినదిగా గుర్తించి ప్రభుత్వానికి అప్పగించాలి ఈ నిబంధనల ప్రకారం నేను ఆ వాచిని భారత ప్రభుత్వానికి అప్పగించేయాలి కదా నేను అలాగే ఒక డిక్లరేషన్ తయారు చేసి దానికి ఆ వాచిని జతపరిచి ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి ఏఎన్ వర్మగారికి ఫీల్డ్ కవర్లో పంపించాను ఆయన అది తెరిచి చూసుకున్న వెంటనే నా కవరు చేశారు వెళ్ళాను ప్రసాద్ ఏమిటిది అన్నారు నిబంధనల ప్రకారం చేయాల్సింది చేశాను సార్ అన్నాను భలే వాడివయ్యా చేస్తే మిగతా వాళ్ళంతా ఏమైపోవాలి ఇలా బహుమతులను ప్రకటించడం అప్పగించడం అంత నిబంధనల్లో ఉన్నప్పటికీ ఒకటి రెండు దశాబ్దాల నుంచి ఇక్కడెవరూ చేస్తున్నట్లు లేదు ఇందిరాగాంధీతో రాజీవ్ గాంధీతో వీపీ సింగ్తో విదేశాలకు వెళ్ళిన ఏ అధికారి ఇలా ప్రకటించిన దాఖలా లేదు ఇప్పుడు ఏ అధికారి చేయడం లేదు నువ్వు కొత్తగా మొదలుపెడితే నేను మిగతా అధికారులందరినీ అడగాల్సి వస్తుంది మమ్మల్ని అందరినీ ఇరకాటంలో అవుతావు దయచేసి దీన్ని నీతో పట్టుకుపో నేను ఎవరు దీని గురించి అడగరు సార్ నిబంధనల ప్రకారం అంటూ నేను నీళ్ళు నవ్విలాను వర్మగారు నన్ను ఇంకా మాట్లాడే లేరు ఆ కవర్ను అజేతల్లో పెట్టేసి నువ్వు ఈ విషయం ఇక్కడితో మర్చిపోవడం మంచిది ప్రసాద్ అంటూ నన్ను పంపించేశారు విలువల్లో మార్పులకు అర్థం పట్టే ఒక అల్పాతి సంఘటన ఇంతగా విలువలు మారుతూ ఉన్న రెవెన్యూ బోర్డుకి ప్రత్యామ్నాయంగా బలమైన క్రమశిక్షణ నియంత్రణ వ్యవస్థ ఏది ఏర్పడకపోయినా ఇంకా రాష్ట్రంలో ఎంతో కొంత అభివృద్ధి జరుగుతోంది అంటే అందుకు నిజంగా ప్రజల కోసం ఏదో చేయాలన్న తాపత్రయం ఉన్న అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులోను రాజకీయాల్లోనూ మిగిలి ఉండటమే జిల్లాలో ఉండగా సబ్ కలెక్టరు జాయింట్ కలెక్టర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ డిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీసరు జిల్లా కలెక్టరు ఇలాంటి పోస్టుల్లో పనిచేసేటప్పుడు మన వల్ల ప్రయోజనం పొందిన ప్రజలు జయ జయ ధ్వనాలు చేస్తుంటే అదంతా నిజమే అనిపిస్తుంటుంది పని చేయించుకునే వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే వాళ్ళు ఆయా అధికారులని మీలాంటి గొప్ప అధికారిని గతంలో ఎప్పుడు చూడలేదు సార్ అంటుంటారు ఈ పొగడతలన్నీ మన పెరుగుదలకి అగడతలని అప్పుడు తెలియక అంతా నిజమేనన్న భ్రమలో మునిగిపోతాం జిల్లాల్లో ఉండే విస్తృత అధికారాల కారణంగా మన కింది అధికారులు మనం చేసే ప్రతి పనికి ఆహా ఎంత తెలివైనవారు సార్ మీరు అంటుంటే అదొక మైకం గమ్మేసి నా అంతటి మేధావి నేను ఒక్కడే అన్న అతి విశ్వాసంతో మునిగి తేలుతుంటాం కానీ సమస్య అక్కడే మొదలవుతుంది జిల్లా పోస్టింగ్లు దాటి సక్రతే వచ్చాక కూడా జిల్లాల్లో ఉండగా కమ్మిన మైకం పొరలు ఒక పట్టాన విడిపువు ఇతర అధికారులతో కలిసి సమన్వయంతో పనిచేయాల్సి వచ్చేసరికి ఎక్కడ లేని అతి విశ్వాసం అభిజాత్యం అడ్డుపడుతుంటాయి సెక్రటేరియట్లో ఒక్కొక్కసారి ఒకే ఫైల్ని నాలుగైదు శాఖ కార్యదర్శిని చూడాల్సి వస్తుంది ఒకరి అభిప్రాయం మరొకరికి నచ్చదు ఒక్కోసారి మంత్రి గారో ముఖ్యమంత్రి సమస్య ఇచ్చేదానికి పరిష్కారం అడుగుతారు లేదా ఒక పథకం గురించి చర్చ లేవనెత్తుతారు ఇలాంటి ఏ విషయమైనా పరిష్కరించాలంటే ఆ స్థాయిలో కేవలం ఒక ఐఏఎస్ అధికారి వల్లనే జరగదు అనేక సందర్భాల్లో ఒకే విషయంలో సంబంధిత టెక్నోక్రాట్స్ అభిప్రాయాలు తీసుకోవాలి న్యాయశాఖ అధికారుల అభిప్రాయాలు తీసుకోవాలి ఆర్థిక శాఖ ఆమోదం తీసుకోవాలి అమలు చేయడానికి సానుకూలతపై క్రింద క్షేత్రస్థాయిలో పనిచేసే ఇబ్బంది అభిప్రాయం తీసుకోవాలి రాజకీయంగా బాసుల ప్రయోజనాలు కూడా పరిగణనలో తీసుకోవాలి వాళ్ళు పనిచేసేది ప్రజల కోసమే కదా ఒక్కొక్కసారి ఇతర శాఖల కార్యదర్శులను సంప్రదించి వాళ్ళ భావాలను కూడా సమన్వయం చేసుకుని ఆలోచించాలి అలాంటి సందర్భాల్లోనే అహంభావాల ఘర్షణలు తలెత్తుతున్నాయి నా అంతటి మేధావిచ్చిన సలహానే కాదంటున్నాడే అన్న కోపం అవతల వ్యక్తి భావాలను గౌరవించలేని అసహనం సమన్వయంతో పనిచేయాలని స్పృహ లేకపోవడం వగేరాలు సంభవిస్తున్నాయి చివరికి నలుగురు మేధావులైన ఐఏఎస్లు కలిస్తే ఎంత మంచి కార్యక్రమం సజావుగా అమలు కాలేని పరిస్థితి ఏర్పడుతోంది అన్ని సందర్భాల్లోనూ ఇలాగే జరుగుతుందని కాదు కానీ అనేక సందర్భాల్లో ఇదే జరుగుతోంది అందరూ ఐఏఎస్లు ఇలాగే ఉంటారని కాదు కానీ రెండు వేల కాలంలో అనుకుంటాను నేను మర్రి మానవ వనరుల శిక్షణా సంస్థకి సుపరిపాలనా సంస్థకి డైరెక్టర్ జనరల్గా ఉండగా హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి మేనేజ్మెంట్ నిపుణులైన ప్రొఫెసర్లని రప్పించాను వారం రోజుల పాటు సీనియర్ ఐఏఎస్ ఐపిఎస్ అధికారులకి వివిధ శాఖాధిపతులైన నాన్ ఐఏఎస్ అధికారులకి పునశ్చరణ కార్యక్రమం నిర్వహించాను సర్వీసులో రకరకాల సమస్యలు వస్తే ఎలా ఎదుర్కోవాలి పరిష్కారం కోసం చూసేటప్పుడు మన ఆలోచన ధోరణి ఎలా ఉండాలి పాజిటివ్ థింకింగ్ అంటే ఏమిటి పాలనా యంత్రాంగంలో దీని అవసరం ఎంత ఉంది ఇలాంటి అనేక అంశాల మీద ఆ కార్యక్రమం జరిగింది సీనియర్ అధికారులందరినీ ఉత్సాహపరిచి మరీ పాల్గొనేలా చేశాను హార్వర్డ్ ప్రొఫెసర్లు మన దేశ ప్రజాస్వామిక వ్యవస్థను తగినట్లుగా తయారు చేసిన ఈ కార్యక్రమంలో మన అధికారుల పరిశీలన పరిపాలనా శక్తి సామర్థ్యాలను క్షుణ్ణంగా విశ్లేషించే కసరత్తును కూడా చేర్చారు పునశ్చరణ కార్యక్రమం అంతా ముగిశాక హార్వర్డ్ ప్రొఫెసర్ల బృందం ఒక విశ్లేషణ పత్రాన్ని నాకు అందజేసింది అందులో ఇక్కడ ఎగ్జిక్యూటివ్లంతా అసాధారణ ప్రజ్ఞాపాఠవాళ్ళున్న మేధావులు స్వతంత్రంగా సృజనాత్మకంగా ఆలోచించడంలో వాళ్ళ శక్తి సామర్థ్యాలు అద్భుతం కానీ ఒక టీంలో సభ్యులుగా ఇతరులతో కలిసి పనిచేయాల్సి వచ్చేసరికి ఇతరుల భావాలను గౌరవిస్తూ నిష్పక్షపాతంగా ఆయా అంశాలను మంచి జడల బేరీ వేసి కలిసి పనిచేసే ధోరణి చాలా తక్కువగా ఉంది ఇందువల్ల ఫలితాలు కూడా అలాగే ఉంటాయి అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యూరోక్రాట్స్ మీకన్నా తక్కువ సగటు తెలివితేటలు మాత్రమే ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు టీం వర్క్లో ఉండాల్సిన సంస్కృతిని నిక్కర్చుగా పాటించడం వల్ల ఎక్కువ సత్ఫలితాలను సాధించగలుగుతున్నారు అలా ఒక టీంలో కలిసి పనిచేయాల్సిన చోట సంయుక్త విధి నిర్వహణ తత్వాన్ని వ్యతిరేకించే భావాల ధోరణిని విడిచిపెట్టగలిగితే మీరు మీ రాష్ట్రంలో మీ దేశంలో అభివృద్ధి చెందిన దేశాలను మించిన సత్ఫలితాలను సాధించగలుగుతారు ఈ దిశగా మీ సుపరిపాలనా సంస్థ ఒక నిర్మాణాత్మకమైన కార్యక్రమాన్ని రూపొందించుకుని ప్రణాళికాబద్ధంగా పనిచేయడం వాంఛనీయ